అంటే ఓ సూత్రం పట్టుకుని వెళ్ళవయ్యా అంటారు అంటే అర్థం ఏంటి మెహర్ బాబా చెప్పాడు మానవ దేహం ఏడు మడతల ముసుగు అన్నాడాయన మానవ జన్మ ఏడు మడతల ముసుగు అన్నాడు ఆయన అంటే ఏమిటండి ఈ ఏడు మడతల గొడవ అరే ఏడు మడతలేనయ్యా బాబు నీ జీవితం అంతా ఏడు మడతలే ఏమిటి పంచ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి నీ జీవితం అంతా చూస్తే ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఆ మనోబుద్ధిలే కనబడుతుంటాయి ఇది ఏడు మడతల ముసుగు ఒక్కొక్క మడత మీద పడిపోతూ ఉంటుంది ఇవాళ పులిహారు చేసాడా దద్దోజనం చేశాడా అమ్మవారికి గారెలు చేసాడా పూర్ణాలు చేశాడు నిన్నంతా అదే కదండి గొడవ భారతదేశం అంతా ఒకటే గొడవ పులిహోర ప్రసాదమా దోజన ప్రసాదమా గారెల ప్రసాదమా బజ్జీల ప్రసాదమా పూర్ణార్ ప్రసాదమా లేకపోతే ఇంకే అసలు ప్రసాదం పోయి ఇలాగా ఏదో ఒక మడతలో వీడు మరుగైపోతూ ఉంటాడు అనమాట వీటి స్వరూప జ్ఞానం ఏదో ఒక చోట మరుగైపోతూ ఉంటుంది వ్రతము దీక్ష అంటే అర్థం ఏంటి అసలు నిన్ను నువ్వు గుర్తించడం నిన్ను నువ్వు గుర్తించడం అనే ప్రాథమిక లక్ష్యం మరుగైపోయి ఆ స్థానంలోకి ఏమొచ్చేస్తాయి ఇంతకీ అమ్మవారికి రవల్ నెక్లెస్ పెట్టావా లేదా అమ్మవారికి రవల్ నెక్లెస్ వీడు పెట్టేది అర్థం ఉందేమైనా ఆవిడకు ఆల్రెడీ పెద్ద రవాలు ఉన్నాయి అక్కడ సోమసూర్య అగ్ని మండలములనే రవర్ అక్కడ ఆల్రెడీ రవల్ నెక్లెస్ లో ఉన్నాయి మనం పెట్టే రవల్ నెక్లెస్కి అక్కడ విలువ అలా అనంత విశ్వ ఆధారమైనటువంటి ఈశ్వరీయమైనటువంటి దాన్ని గుర్తించే ప్రయత్నం చేయిరా బాబు అంటే ప్రతీకాత్మకం దగ్గర ఆగిపోతాడు అనమాట ఎప్పటికప్పుడు అక్కడ అష్టలక్ష్మి చెమ్ము పెడతాడు ఆ చెమ్ము మీదో కొబ్బరికాయ పెడతాడు ఆ కొబ్బరికాయ మీద రవికాయ పెడతాడు దానికి రకరకాల అలంకారాలు ఒకప్పుడు అసలు వ్రతాలు దీక్షలు ఎందుకు పెట్టారంటే నిన్ను సగుణ సాకారం నుంచి నిర్గుణ నిరాకారానికి మార్చడానికి ఒక పసుపు వద్ద పెట్టి దానికి బొడ్డు పెట్టి ఇదే అమ్మవారు చెంబు పెట్టి ఆ చెంబు మీద ఒక ఒక కొబ్బరికాయ పెట్టి దానిమీద ఒక రవికెల గుడ్డ పెట్టి నాలుగు అక్షతలు వేసి రెండు పూలు వేసి ఇదే బ్రహ్మాండం అనుకో ఈశ్వరుడు ఆ బ్రహ్మాండాధిష్టానం నువ్వు ఎప్పటికైనా ఆ నిర్గుణ నిరాకార స్థితిని తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో వ్రతాలు దీక్షలు పెట్టాయి ఇప్పుడు దానికి మనం ఏం చేసాము దాన్ని ఎత్తి మీద మళ్ళీ బొమ్మ ఆ అమ్మవారి బొమ్మకు చీర ఆ చీరకు నగలు ఆ నగలు ఈవిడ పెట్టుకుంటే ఆవిడకి అన్ని ఈవిడ మీద ఉంటే ఆవిడ ఎత్తి మీద కూడా అన్ని ఉండాల్సిందే ఇప్పుడు ఏమైంది ఇలా ఎప్పటికప్పుడు మానవుడు ఏ అంశాలను మహర్షులు చాలా ఉదాత్తమైన ఉత్తమమైన జ్ఞానాన్ని మేలుకొలపాలనే ఉద్దేశ్యంతో మన సాంప్రదాయంలో ఏర్పాటు చేశారు క్రమేపీ వాటిని ఏం చేసామయ్యా అంటే లెక్కలంటే ఎక్కాలేనండి ఎక్కాలు వస్తే చాలు లెక్కలు వచ్చినట్టే బో అన్నాం అనుకోండి ఏమైపోతుంది చాలా కష్టమైపోతున్నాం అప్పుడు వాడు ఏం చేశాడంటే కొట్టి ఎక్కాలు జీవితంలో నాకు లెక్కలు వచ్చినాయి లెక్కల పుస్తకం మూసేసాడు ఇలా ఎప్పుడూ కూడా విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని అత్యంత సామాన్య స్థాయికి మనం సాధనలో కిందకు దించకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ సాధన చేసినా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సాధనలన్నీ నిన్ను సగుణ నిర్ సగుణ సాకారం నుంచి నిర్గుణ నిరాకారం యొక్క అవగాహన కలిగించడానికే ఆయా వ్రతాలు దీక్షలు కర్మకాండ సాధన అంతా ఏర్పాటు చేశారు ఈశ్వరుడు అరూపరూపి లింగాకారం పెట్టాలి ఆయన కూడా ఏక ద్వాదశ ఆది ద్వాదశ జ్యోతిర్లింగాలు కదా పన్నెండు ముఖాలు పెట్టేస్తే పోల అలాంటి శివలింగాలు కూడా ఉన్నాయి ఇలా మానవుడు తన యొక్క సంకల్పానుసారం ఈశ్వరుడికి అనేక రకాల రూపాలను కూడా కల్పించేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇందులో ఏది కాదు అన్నాం అనుకోండి నీ జీవితం మీద తల్లి తండ్రి గురువు లేని క్షణం ఒకటి చెప్పు చూద్దాం లేదు నీకు తెలిసైనా తెలియకైనా తల్లి తండ్రి గురువు నీ నీలో అని జీవితం అంతా పరుచుకునే ఉంటాడు అట్లాగే ఈశ్వరుడు సకల సృష్టి అంతా వ్యాపకమై ఉన్నాడు ఉన్నాడు అంతటా ఆయనే ఉన్నాడు సర్వధారి కూడా ఆయనే ఉన్నాడు కానీ నిర్గుణ నిరాకారంగా ఉన్నాడు ఎందుకంటే సగుణ సాకారం అప్పుడు ఒక చోటే ఉండాలి నేను పెట్టిన పసుపు పొద్దు దేవుడు పసు పొద్దు దేవుడు అంటే కొంతవరకు పర్వాలేదు నేను పెట్టిన పసుపు దేవుడు ఫినిష్ ఇంకా అయిపోయింది ఇంకేమి ఇలాగా ఎక్కడికక్కడ అహం యొక్క ఉనికి ద్యోతకమవుతూ ఉంటుంది దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టి దాన్ని సహితపరచుకోవాలి చదవాలి ఉన్నదాని ఉన్నట్లుగా చూడలేకపోవట మొదటి కారణం అయిపోయింది ఇది మనకి స్వరూప జ్ఞానం మరుగవడానికి ప్రధానమైన సమస్య ఉన్నది ఉన్నట్లుగా ఉండకపోవడం ఉన్నది సద్వస్తు జ్ఞానము ఉన్నది ఉన్నట్లు చూచుట ఉన్నది ఉండుట ఇది మొదటి కారణం తర్వాత లేనిదాని ఉన్నదా